కీర్తన నూట అరవై ఆరు ఎన్ని లాగుల చేతులు ఇవి ఎపో కడునెన్నికెక్కిన చేతులు ఇవి ఎపో గును నెత్తు కొమ్మని తల్లిపై ఎనయజాచిన చేతులు ఇవి కినిసి గోవర్ధనగిరి పెళ్ళగించిన ఇనుము వంటి చేతులు ఇవియపో ఎపో పిసికి పూతకి చన్ను బిగి పట్టిన ఇసుమంతలు చేతులు ఇవి ఎపో పసులగాచుచు గొల్లపడుచులయమునలో చేతులు ఇవియపో ఎపో పరమచైతన్యమై ప్రాణులకెళ్లను ఎరవులిచ్చిన చేతులు ఇవియపో తిరు వెంకటగిరి దేవుడై ముక్తికి ఇరవు చూపెడు చేతులు ఇవియపో